పరుషు తర బాగు తండ్రి ఇస్రాయల గొప్ప దేవ మీకే కృతజ్ఞతల స్థితిలో అర్పించుకుంటున్నాను నైనా ఈ యొక్క దినమంతా గడిచిన కాలం అంతా మనసు సురుషితంగా కాపాడి మధ్యాహ్న మీ సహవాసంలో తెల్మని మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు మీకు ఎంతో బంధాలు అర్పించుకుంటున్నాం ఓ యథార్థతతోని మిమ్మల్ని స్థితించాలా గనపరచాల ప్రభావ మాలో ఎటువంటి కాపాడటమైన లేకుండా సహాయపడండి తండ్రి పరిశుద్ధతతో మిమ్మల్ని గనపరచాల ఇటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తన్మని మిమ్మల్ని స్థితించి కనపరచేలాగా ముఖ్యంగా ప్రభు వాక్య తన వాళ్ళి ప్రభుత్వం మీ విధంగా ఎట్లా భద్రపరచుకొని మీరు మాట్లాడండి మేము ఏ రీతిగా ఏ రీతిగా మీ కొరకు సాక్ష్యం నిలబడాలా అటువంటి భాగ్యాన్ని మాకు అందరినీ కనుకరించండి పాదాలు పాల్గొంటున్న వాళ్ళందరినీ ఆశ్రించిన చుట్టూ కంచెండి ఇంక రానున్న వాళ్ళందరినీ నడిపించండి నేను మీరు అక్కడితో సమీపం ఉంది మేము త్వరగా సిద్ధపడాలా అందరినీ సిద్ధపరచాలా ప్రతి దశలో మీ అందరూ ఆనందిస్తూ జీవించలాగా సహాయపడమని ఏ సుకరిస్తున్నా న్ర్రాదలా పిడిండి లికాదలాదలా పిరాదిలాదలాదలాదకాదాగదలాగడి. గ నము చేస దము గన పరచదము మన ఏసయ నమను ఉస్తా హము చేరచదము మన ఏసయ నమోను హుయరా హుయమ్మా yehovah ire hallelujah yehovah shalom hallelujah yehovah rafa hallelujah yehovah shamma hallelujah yehovah ire హల్లు యా యో వశాలం ఉత్సాహగానము చేసెదము గణపరచము మన ఏసయ్య నామమును అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా వాటిని మనము నమ్మినయడలా దేవుని మహిమను అనుభవించదము వాటిని మనము నమ్మినయడల దేవుని మహిమను అనుభవించదము హలలు వరాపా హలలు వశామా హలు వైరే హలెయ వశాలోం హూయాయో వరాపా హలలు వశా ma hallelujah yehova ire hallelujah yehova shalom ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించదము ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించదము హలెలు యాయో బరాపా హలెలు యాయో బశామ్మ హలెలు యాయో వైరే హలెలు యాయో బశాలం హలెలు యాయో బరాప హెలు హో వషమ్మా హెలు ఇరే హల్లులు యాయే హో వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగి నా జయించిన వారమై అర్హత పొంది నూతన ఎరుశలిం అనుభవించదము జయించిన వారమై అర్హత పొంది నూతన ఎరుశలెం అనుభవించదము హెలుయాపా Hallelujah Jehovah Shamma Hallelujah Jehovah Ire Hallelujah Jehovah Shalom Hallelujah Jehovah Rapha Hallelujah Jehovah Shamma ే వైరే హల్ లోయే హో భషాలం ఉస్తాగా నము చేదము గన పారచమును ఉస్తాగా నము చేదము గన పారచమును హుయాే Jehovah Rapha Hallelujah Jehovah Shamma Hallelujah Jehovah Yire Hallelujah Jehovah Shalom Hallelujah Jehovah Rapha Hallelujah Jehovah Shamma యి హరే హల్ే వషాల ఉస్తాగ నము చే దము గనా పరచదము మన ఏసై అమును ఉస్తా గ నము చేదము గా పరచదము మన ఏసై అన మమును మన ఏసై అన ప్రైజ్లాడు బ్రదర్యం అక్క ఆరో ముప్పై రెండు వచ్చిందమ్మా కాబట్టి పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు ట్రై చేసుకున్నాను కదా పరిషోధర ప్రేమ దివాహ ప్రభాంతండి దేవాసీ కల కలని బంధనాలు తండ్రి దేవాసీ ప్రభా ఈ ఇచ్చిన ఆహ్లం పట్టే ప్రభావం యొక్క వాక్యం చిత్ర ప్రభావాల చేత మాట్లాడండి ప్రభువా దేవా మా ఆత్మ నిండి పండి ఈ యొక్క సతమకు తెలియని ప్రభావ నీకే స్కూత నీకే ఉన్నాయి తండ్రి దేవా ఏసే ప్రభా నాకున్న ప్రతి ఒక్క సొంత తలపులను కద్గించుకోటి వేసే మరిన్ని యొక్క తలంపుల చెప్ప నడిపింపు దాయి చెందండి దివా విద్యా ప్రభావిం యొక్క పరిశుభత్మ శక్తి చెప్తా నడిపింపు దాయి చెందని ఏసుకు నామంలో ప్రార్థిస్తాం తండ్రి అవును అవును కాబట్టి ఏసు నుండి వచ్చిన ఆహారము మోసం మీకు ఇవ్వలేదా అని ఇక్కడ కామ ఉంది కాబట్టి అంటే ఇక్కడ కాబట్టి ఏజు పరలోకము నుండి వచ్చిన ఆహారము మోసం మీకు ఇవ్వలేదా అని అడుగుతున్నాడు అనమాట దేవుడు వాళ్ళు అడిగినప్పుడు ఆ దేవుడు ఎందుకు మోసం మీకు ఇవ్వలేదా అని క్వశ్చన్ వేసి ఎందుకు అడిగినారు అనంటే ఆల్మోస్ట్ ఈ వాక్యంలో చూసుకుంటే సిక్స్త్ చాప్టర్ లో మొత్తం చూసుకుంటే మనము ఆ దేవుడ జనాలకు ఆయన ఐదు రొట్టెలు చేపలు వీటి కోసం చెప్పడము అద్భుత అచ్చకాల ఇవన్నీ దేవుడు వాళ్ళతో చెప్పుకుంటా చెప్పుకుంటా వస్తూ వస్తున్నాక వాళ్ళు ఇట్లా జనాలందరూ దేవునికి అంట్రాక్ట్ అయిపోతారనమాట దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటలు వాళ్ళు వింటూ ఉంటారనమాట దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటలు వాళ్ళు విన్నప్పుడు గంభీరమైన మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఒక లోతుగా అంటే ఆలోచనలు వాళ్ళు పడిపోతుంటారు అన్నమాట అంటే అంత లోతుగా వెళ్ళినప్పుడు దేవుడు క్వశ్చన్ వాళ్ళకి ఆ యొక్క సమాధానం వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి మోస మీకు ఇవ్వలేదా అని అడిగినప్పుడు అంటే మోసకి ఇచ్చింది ఎవరు తండ్రియే ఇచ్చినాడు అంటే ఏశప్రూప్ అక్కడ ఎట్లా చూపిస్తున్నాడు ఆయన కూడా ఒక మనిషిలాగా చూపించినాడు అక్కడ ఇంకోటి ఏంటంటే నా తండ్రి పైనుంచి పంపిస్తేనే మోస మీకు అనేలాగా కూడా తెలుస్తుంది ఎందుకనంటే దేవుడు రెండు చూపిస్తుంది నా తండ్రి ఇచ్చినాడు మరి నా తండ్రి నుంచి నేను కూడా పొందుకున్నా అది ఒక గిఫ్ట్ లాగా అని అంటే మోషన్ కూడా దేవుడు వాడుకున్నారు కాబట్టి ఆ అంతమంది జనాలు మొదల దేవుడు నడిపించిన మోషని అని అంటే అది దేవుడు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట అంతమందిని గైడ్ చేసి అంతమందిని నడిపెళ్ళంటే కూడా ఆ యొక్క లీడర్షిప్ అనేది మోషకి అనేది దేవుడు ఇచ్చిండు అందుకే దేవుడు మరి మోస మీకు ఇవ్వలేదా అని అన్నారు అంటే దేవుడు మోసకి ఇచ్చింది ఏంటిది ఆజ్ఞని ఇచ్చిండు టెన్ కమాండ్మెంట్స్ దేవుడు ఆయనకి ఇచ్చిందనమాట ఆ టెన్ కమాండ్మెంట్స్ ఆ ఇంకా అంటే ఆ టెన్ కమాండ్మెంట్స్ మీరు చదవలేదా అని దేవుడు అక్కడ అడుగుతున్నా అనమాట ఎందుకనంటే ఆ జనాలకు సరిగ్గా తెలియదు కాబట్టి మరి మోస ఇవ్వలేదా మరి మీరు చదవలేదా అనే విధంగా వస్తుంది మరి దేవుని యొక్క ఆహారము మోసే ఇస్తే వాళ్ళందరూ సరైన దారిలోకి వెళ్ళాల అంటే మోస ఇచ్చినాక కూడా వాళ్ళు సరైన మార్గంలోకి వెళ్ళలేదు ఎవరు వయసు వాళ్ళు చూజ్ చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు అడిగిన సమాధానం అనమాట అంటే దేవుణ్ణి వాళ్ళు అడుగుతున్నారు అడిగినప్పుడు వాళ్ళకి వచ్చిన ఒక్కొక్కరు ఒక్కొక్క ద్వారా అడుగుతున్నారు ఆ జనులందరూ ఆ శిష్యులందరూ అక్కడ ఎంతో కూర్చున్నారు వాళ్ళంతా మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు మరి మోషని వాళ్ళు ఒక ప్రవక్తగా చేసుకున్నారు అట్లానే ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు అదే రీతిగా అనుకుంటున్నారు కానీ ఆయన ఒక దేవుడు అని ఎవరు గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే కాబట్టి ఏచు పరలోకం నుండి వచ్చిన ఆహారము మోషన్ మీకు నా తండ్రి పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించను అంటే నా తండ్రి మీకు ఇచ్చినడు అంటే వాళ్ళు అది ఇంకా ఇక్కడ దేవుడు మెయిన్షన్ ఏం చూస్తున్నాడు అంటే నా తండ్రి అని నా తండ్రి పళ్ళు క నుండి వచ్చి అంటే అక్కడ పాయింట్ అవుట్ చేసిన అంటే మోస గొప్పవాడి కాదు కానీ ఆ మోషకి ఇచ్చింది కూడా నా తండ్రి ద్వారానే ఆ తండ్రి ఏజ్ ప్రభే అని చూపిస్తున్నామాట అంటే దేవుడు ఆయన కోసం ఆయన చెప్పినప్పుడు కూడా ఆ జనాలు ఇంకా ఆయనని ఒక దేవునిలాగా వాళ్ళు తెలుసుకోలేకపోయినారు అని చూపిస్తున్నాడు నా తండ్రి అని అంటే ఆ టైంలో బిఫోర్ క్లాస్ లో మోష నడిపించినప్పుడు ఆయన తండ్రి లాగా ఉన్నాడు ఎప్పుడైతే న్యూ టెస్ట్ మెంట్కి వచ్చినడో ఆయన ఇప్పుడు మనకు తండ్రి లాగా ఉన్నాడు అనమాట అంటే అక్కడ తండ్రి వచ్చిందో ఇక్కడ కుమారు లాగా ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒకటే కాబట్టి తను అక్కడ తండ్రి లాగా ఇక్కడ ఆయన శుభ ప్రకటించినప్పుడు చూపించాడు కానీ ఇంకా ఎవరైనా తెలుసుకోలేకపోయినాడు అన్నమాట మోషని అంటే మూష ఇచ్చిన ఆజ్ఞలు ఇంకా తెలుసుకోలేకపోయినారనమాట అంటే దేవుడి ఇచ్చిన ఆజ్ఞలు ఆయనని మన తండ్రి ఏసయ్య అని వాళ్ళు గ్రహించలేకపోయినారు ఎందుకంటే మనకు ఆ నిర్గమ కాండంలో సిక్స్టీన్త్ వచనంలో చూసుకుంటే మనకు ఉంటది ఏహుగా మూషకు చూపిన ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారము కురిపించను వారు నా అనుసరించి నడిచినరో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలకు వెళ్ళి ఏనాటి బలమైన అన్నాడే అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నేను ఆయనకి ధర్మశాస్త్రం ఇచ్చినను అంటే దేవుడు కూడా పరీక్ష పెడుతున్నాడు వాళ్ళకి ధర్మశాస్త్రం అయితే నేను ఇచ్చిన ఆ ధర్మశాస్త్రం పాటిస్తే బాగుంటుండే కానీ అందులో కొంతమంది మాత్రమే పాటించినారు ఎందుకంటే మోర్షన్ తర్వాత నుంచి దేవుడు ఎవరికి ఇచ్చినట్టే జోసఫ్ ఇనే యోషువా ఇచ్చిననమాట మోషే తర్వాత నుంచి యోహశివాకి వచ్చింది అంటే మోషే చేసి చెప్పిన ప్రతి ఒక్క ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో ఆ ఆజ్ఞల ప్రకారంగా చూసుకుంటే ఆ మోస వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ లో మనకు ఇందులో ఉంటది ఆహ ఫస్ట్ చాప్టర్ నైన్త్ వచ్చిన ఉంటారనమాట ఎందుకంటే దేవుడు మొత్తం లీడింగ్ ఒకళ్ళ తర్వాత నుంచి ఒకరికి పంపించేసినమాట అంటే మోషన్ అంత వరకు ఆయన రన్ చేసిండు ఆ దంత వచ్చిండమాట జాశివ మరి ఆయనకి ఇచ్చినాక మరి ఆయన ఆయన కూడా రన్ చేసింది అంటే అట్లా దేవుడి ఇచ్చిన ఆహారం ఏదైతే ఉందో ధర్మశాస్త్రము అది ఆ కాలంలో ఆ టెన్ ఆజ్ఞలు కూడా వాళ్ళు గ్రహించలేకపోయినారు దానికి పాటించలేకపోయినారు అందుకే దేవుడు ఏం చేసిన న్యూ టెస్ట్మెంట్కి వచ్చినాక ఆయన మొత్తంలో చూసుకుంటే రెండు ఆజ్ఞలు దేవుడు చేసిండమాట ఆ రెండు ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చిండు ఆ రెండు ఆజ్ఞలు కూడా మనం పాటించకపోతే ఇంకా వేస్తే ఎందుకంటే మూషన్ నుంచి దేవుడు ఇవన్నీ చూపించుకుంటూ ఈ కాలం వరకు తీసుకొచ్చిండు ఆ కుమారుంగా రాక ముందుకు ఆ ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చిండు జీవమైన ఆహారము నిజమైన ఆహారము అక్కడ ఇచ్చిన రేసయ్య ఆ దాని తర్వాత నుంచే ఆ ఇంకా ఏసు ప్రభే పుట్టడము ఆయననే లోకంలో ఉండి అందరినీ గైడ్ చేసి నడిపించడము ఆయన సువార్త ప్రకటించడము ఇలాంటివి జరిగినాయి అంటే ఇక్కడ జీవమైన ఆహారము ఏసు మనకు థర్టీ ఫైవ్ ఆ యోహన్ సువార్త సిక్స్త్ చాప్టర్ లో ముప్పై ఐదు థర్టీ వస్తే అందుకు ఏసు వారితో ఇట్లా జీవ ఆహారము నేనే అంటే నిజమైన ఆహారము ఏసు అని అక్కడ ఆయన అంత ఇంపార్టెంట్ గా చెప్తే వాళ్ళు ఇంకా ఆయన మీద ఇంకా డౌట్ గానే ఉన్నారు ఈయన దేవుడా కాదా అని ఎందుకంటే ఆయన చెప్తుంది కదా జీవమైన ఆహారము నేనే అని ఆయన అంత క్లారిటీగా ఇస్తున్నాడు జీవమైన ఆహారము నేనే అని ఆ ఆ జన సమూహంలో అంత అంత కంప్లీట్ గా దేవుడు సువాత ప్రకటించినప్పుడు మరి జీవమైన ఆహారం నేనే అని చెప్పినప్పుడు కూడా ఆయన ఇంకా ఎవరిని నమ్మలేకపోతున్నారు ఈయననే ఏతు ప్రభు కదా అని ఈయననే దేవుడు కదా అని అద్భుతాలు చూస్తున్నారు దేవుడు చేసిన ప్రతి ఒక్క మెరాకల్స్ చూస్తున్నారు వాటికి ఆశ్చర్యపోతున్నారు కానీ ఆ దేవుని అంటే విశ్వాసం అవన్నీ చూసి ఆశ్చర్యాలన్నీ చూసే విశ్వాసంలో వస్తున్నారు కానీ అది కూడా కంప్లీట్ విశ్వాసంలో ఉండలేకపోతున్నారు అంటే కొంచెమే ఉంటున్నారు డౌట్స్ అనమాట అక్కడ కూడా ఈయన నిజమైన ఏచిపోయినా కాదా అని ఆ ట్వెల్వ్ మెంబర్ డిసైపుల్స్ కూడా దేవుని తెలుసుకున్నాడు మళ్ళీ వాళ్ళు కూడా అడిగిన సమాధానం మనం దేవుడు చెప్తున్నాడు నిజమైన ఆహారము నేనే అని ఎందుకంటే జీవా ఆహారము ఏచిపోయి కాబట్టి ఆయన అంటూ నా ఏ మాత్రము ఆకలి కొనడు నా ఎందు విశ్వసించు అంటే దేవుడి కన్నా ఆకలి అనేది ఉండదు దప్పి అనేది ఉండదు అంటే దేవుని వైపు వస్తే ఆయనని ఆయన ఆగ్ని గైకుని నడుచుకుంటే మనకు ఎలాంటి ఆకలి ఉండదు ఎలాంటి దప్పి అనేది మనకు ఉండదు అనమాట ఎందుకనంటే ఇంకొక పాయింట్ ఏంటంటే మోసం ఇవ్వలేదా అని దేవుడు అక్కడ పామా పెట్టి ఉంది కాబట్టి అది ఇంకొకలాగా కూడా చూసుకుంటే అంతమంది జనాలు ఉన్నారు మరి ఏసు ప్రభు పుట్టక ముందు నుంచి మోసే కాలంలో ఉన్నప్పటి నుంచి చాలా మంది జనాలు వస్తున్నారు పోతున్నారు ఎట్లనో ఎవరి డేస్ రన్ అవుతూనే ఉంటే చనిపోయే చనిపోతారు ఉండే వాళ్ళు ఉంటారు అంటే ఇష్టం వచ్చినట్లు కాలంలో కూడా ఎట్లా జీవించినారు అలా అట్లనే రన్ అవుతుంది కాబట్టి మరి ఆ టైంలో కూడా ఎంతో మంది ఉన్నారు అందుకే అంత మంది మరి దేవుడు అంటుండు మరి మోస ఇవ్వలేదా నా తండ్రి ఇచ్చిన ఆ నిజమైన ఆహారం యొక్క ఇవ్వలేదని దేవుడు అక్కడ అడిగినప్పుడు ఎందుకు ఆ వర్డ్ అడుగుతున్నాడంటే వాళ్ళు నడిచే విధానం బట్టి ఎందుకంటే వ్యోహం తర్వాత ఫస్ట్ చాప్టర్ నైన్త్ వచ్చడంలో చూసుకుంటే మనము నిజమైన వెలుగు ఉంటేను అది లోకంలోనికి వచ్చి చిన్నది ద ట్రూత్ లైట్ హూ గివ్ ద లైట్ టు ఎవ్రీ మ్యాన్ వాజ్ కమింగ్ ఇన్ ది వరల్డ్ మరి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఒకవేళ ఆ దేవుని యొక్క వెలుగు నిజమైన వెలుగు ఉంటేనే మనము ఆత్మీయమైన జీవితంలోకి వెళ్ళగలుగుతాము అంతవరకు మనం లోకరీతిగానే ఉంటాం అంటే ఈ లోకానికి వెలుగు రావాలా ఈ లోకం అంటే మనుషులే కాబట్టి ఇంతమంది మనుషులకు దేవుని యొక్క వెలుగు రావాలంటే ఇంకా చీకటిలోనే ఉన్నారు ఆ ధర్మశాస్త్రము గ్రహించకపోతే ఆ ధర్మశాస్త్రం పాటించకపోతే ఇంకా చీకట్లేని ఉంది మరి ఆ చీకటి ఇప్పుడు ఈ వ్యవహన్ తర్వాత నుంచి మనము ఈ వచనాలు చదువుకుంటుంటే ఎవ్రీథింగ్ ఏస్ ప్రభే ఆది అందు వాక్యం ఆయన నుంచి వచ్చింది వాక్య వర్డ్ కూడా ఆయన నుంచి వచ్చింది ఎవ్రీథింగ్ ఆయన నుంచి వచ్చింది ఆయన ఉంది కాబట్టి సమస్తం ఉంది ఆయనే లేకపోతే సమస్తం లేదు మరి చీకటి కూడా ఉంది మరి ఆ చీకటిని వెలుగు చేయాలా ఆ చీకట్లో ఉన్న ఎంతమంది జనాలు ఉన్నారు కాబట్టి ఆ చీకట్లో నుంచి బయటికి రావాలంటే వెలుగుని చూపించాలా ఆ వెలుగుని చూపించాలి అనంటే మనకు ధర్మశాస్త్రము ఇంపార్టెంట్ అంటే దేవుని యొక్క వాక్యలు మనకి ఇంపార్టెంట్ అందుకే ఆయన అంటున్నాడు ఆ కాలం దేవుడు మన్నా కురిపించండు శరీరకరంగా కానీ మన టైంకి వచ్చేసరికి అదే మన్నా మనకు దేవుడు మధురమైన వాక్యం మనకి ఇస్తున్నాడు కాబట్టి ఈ వాక్యలు రెండు ఆజ్ఞలు మనం పాటిస్తే ఇంకా ఆయన ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వారేమో అర్థము ఎందుకంటే ప్రేమతో అనేకులని ప్రేమ చూపించాలా పొరుగువాన్ని ప్రేమించడం ఒకటి మళ్ళీ కంప్లీట్ గా ఆయన పూజించాల ఎందుకంటే కంప్లీట్ హార్ట్ గా ఇంకా సోల్ ఒకటి మనకు హార్ట్ సోలు ఇంకా మన స్ట్రెంత్ ఇవి మూడు ఉండాలన్నమాట అంటే With all your heart, with all your soul, with all your strength and with all your mind and love your neighbors as you love yourself. Students, if you want to pray for the first time, you will be able to pray for the first time. Manus, Atma, Manakunna, Balamo. These two parties are the two parties. డెఫినెట్ గా ఈ ధర్మశాస్త్రం అంతా మనం చేసిన వారి లాగానే ఎందుకంటే దేవుడు టెన్ కమాండ్మెంట్స్ తీసివేసి మనకి ఇచ్చింది రెండు ఆజ్ఞలే ఆ పది ఆజ్ఞలు ఎవరు చేయట్లేదని దేవుడు ఈ కాలంకి వచ్చేసరికి రెండే పెట్టినడు ఆ రెండు కూడా చేయకపోతే అది వేస్ట్ అందుకే ఆయన ఇక్కడ ఈ నైన్త్ వచ్చిన చూసుకుంటే మనము నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషికి వెలిగించుతున్నది అంటే చూడండి ఏసు ప్రభు వచ్చినడు ఇంకా ఆయన వచ్చినాడు ఆయన వెలుగు కోసం ఆయన సువాత ప్రకటిస్తుంటే కూడా ఇంకా గుడితనంలోనే ఉన్నారు ఇంకా నిజమైన వెలుగు ఆయన చూపించినాడు మరి అది లోకంలోనికి వచ్చింది కానీ ప్రతి మనిషి వెలిగించుతున్నది నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకంలో ఉండెను లోకమాయని మూలముగా కలిగేను కాని లోకమాయని ఆయనని లేదు చూడండి దేవుడు ఎంత క్లారిటీగా చెప్తుండో ఆయన ఈ లోకానికి వచ్చిడు ఆయన కోసం పరిచయం చేసినాక కూడా ఆయన కోసం ఆయన స్వాత కూడా ఇంకా లోకమాయనని తెలుసుకోలేకపోతే ఎందుకంటే ఇంకా చీకట్లోనే ఉన్నది ఇప్పుడు మనం కూడా చూసుకుంటే ఇప్పుడు ఇజ్రాయలెట్స్ ప్రజలు ఎంతో మంది ఉన్నారు అంటే ఆత్మీయంగా చూసుకున్న శరీరకరంగా చూసుకున్నా ఎందుకు అంటే బయట ఇజ్రాయలెట్స్ వేరేగానే ఉన్నారు ఆత్మీయమైన ఇజ్రాయలెట్స్ వేరేగానే ఉన్నారు బయట ఏమో ఏసు ప్రభు మా దేవుడా అంటారు కానీ వాళ్ళు ఒక ధర్మశాస్త్రం కూడా వాళ్ళు పాటించలేకపోతారు కానీ ఆ ఆత్మీయమైన ఇజ్రాయలెట్స్ ఆయన ఇచ్చిన ప్రతి ధర్మశాస్త్రం నెరవేర్చిన వారి లాగా ఉంటారనమాట అంటే ఆయన ఇచ్చిన రెండు అగ్నిలు కూడా మనం పాటించే వారిలాగా ఉండాలా మనము అది పాటిస్తుంటేనే ఎవ్రీ ఈ ధర్మశాస్త్రంలో ఉన్నది అన్నిటి మనం చేయగలుగుతాం ఎందుకంటే మన ప్రేమ చూపిస్తే ఎవ్రీ క్వాలిటీస్ మనలో వచ్చేస్తాయి ఆ ప్రేమని మన దగ్గరలో లేకపోతే మన ఎలాంటి క్వాలిటీస్ మనకి రాలేవు అందుకే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలా ఆయన ప్రేమని మనం పొందుకున్నప్పుడే ఈ లోకానికి మనం చూపించగలుగుతాం ఆయనని మనం ప్రేమించిన వారమైతే ఆయన చువాత మనం ప్రకటించాలా అందుకే ఆయన అంటున్నాడు ఇంకొకటి కూడా చూద్దాము ఇదే వచ్చినంలో ఫిఫ్టీ ఎయిట్ లో చూడండి ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇతరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు ఈ ఆహారము తిన్నవాడు ఎల్లప్పుడూ జీవించును నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంటే దేవుడు ఇక్కడ జీవ ఆహారము నేనే అని అన్నాడు ఇక్కడ థర్టీ ఫైవ్ వచ్చినంలో థర్టీ టూ లో చూస్తేనేమో మోష ఇవ్వలేదా నా తండ్రి పరోలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం మీకు అని అన్నాడు అంటే తండ్రి అక్కడ నిజమైన ఆహారం ఇచ్చినడు నెక్స్ట్ వచ్చనంలో థర్టీ ఫైవ్ చూసుకుంటేనేమో ఏజ్ ప్రభి జీవ ఆహారము నేనే అని సెలవించినాడు ఆ దాని ఆకలి ఇంకా విశ్వాసము దప్పి ఇవి ఎప్పటికీ ఉండదు అని చెప్పింది కదా మరి ఇక్కడ చూస్తే థర్టీ ఫిఫ్టీ ఎయిట్ వచనంలో ఇది పరలోక ఇదే పరలోకం నుండి దిగి ఆహారము పితరులు మన్నా తినియో చనిపోయినట్లు కాదు అంటే ఇక్కడ ఇతరులు మన పితరులు ఎంతో మంది ఉన్నారు అంటే మోషన్ నుంచి కాంటిన్యూ చేసుకున్న దానికంటే ముందు నుంచి కాంటిన్యూ చేసుకుంటే కూడా మన పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఒకటి ఇంకా అపోసులు వీరందరినీ చూసుకుంటే వాళ్ళు కూడా దేవుని యొక్క ఆహారం వాళ్ళు తినరు నిజమైన ఆహారం తిన్నారు సత్యాన్ని వాళ్ళు పాటించినారు దేవుడు ఇచ్చిన సత్యమైన ఆహారం వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళు చనిపోలేదు ఎందుకంటే మరి పర్లోక నుండి దిగికొచ్చిన ఆహారము ఇతరులు మన్నా తిన్నారు అంటే దేవుడు ఇచ్చిన సత్యమైన వాక్యం వాళ్ళు తిన్నారు కానీ చనిపోయినట్లు కాదు అంటే వాళ్ళు లెక్క ప్రక లెక్క ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు శరీరకరంగా చనిపోయినారు చనిపోవచ్చు కానీ ఆత్మీయంగా చూసుకుంటే వాళ్ళు ఇప్పటికీ దేవుని పక్కకే కూర్చొని ట్వంటీ అవర్స్ దేవుని స్థుతిస్తూనే ఉన్నారు అందుకే చావ్ అనేది లేదు ఆత్మకి చావ్ అనేది లేదు అందుకే ఆయన అంటున్నారు చనిపోయినట్లు కాదు ఈ ఆహారము తిన్నవాడు ఎల్లప్పుడూ జీవించును నిత్యమే మీతో చెబుతున్నాను అంటే దేవుడి ఇచ్చిన ఆహారము మనము ఎల్లప్పుడూ తింటే మన ఆత్మ చనిపోదు మనం శరీరము ఉన్నంత వరకు ఈ శరీరం ఏదో పనుల కోసం మనం వాడుకుంటున్నాం మీ శరీరాన్ని కానీ ఈ శరీరాన్ని వదిలేస్తే కూడా మన ఆత్మ దేవుని స్థుతించాల అంటే దేవుడి ఇచ్చిన మన్న దేవుడి ఇచ్చిన ఏదైతే ఆహారం సత్యమైన ఆహారము అది మన తగలాల మన ఆత్మకి తగిలినప్పుడు మన ఆత్మలో ఉండాల దేవుని యొక్క వాక్యము ఉంటేనే మనము ఎప్పటికీ ఇంకా జీవించే వారి లాగానే ఉంటాము అందుకే కదా ఇంతమంది ప్రభక్తలు మరి అప్పోసు వీళ్ళు చనిపోయినారు అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చొని ఇంకా మొర ఉన్నారు మన మన కూడా వారితో పాటే ఉండాలని అంటే ఆత్మలు ఏదైనా చూసుకుంటే మనం ఆత్మీయంగా చూసుకుంటాం కాబట్టి ఆ క్యాజువల్ గా కాదు ఇది రియల్ గానే మనం ఏదైనా చూడాలి అని అనుకుంటే ఆత్మతోటే బివించిచ్చా ఆత్మతోటే అన్ని చూడాలి అట్లని అందుకే దేవుడు అంటున్నాడు నా తండ్రి ఇచ్చిన పర్లుఖం నుండి ఇచ్చిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఇచ్చిన సత్యాన్ని మనం తిన్నప్పుడు డెఫినెట్ గా మనం చావము మన ఆదము అవ్వ విషయంలో కూడా ఆ దేవుడు అసలు చావన్నది లేకుండా చేసిడు కానీ ఆ సర్పం మోసం చేసినప్పుడు వాళ్ళ పండు తిని వాళ్ళు చనిపోయినారు ఆత్మీయంగా మన తండ్రి ఏం చేసినంటే ఈ లోకానికి వచ్చినప్పుడు మన తండ్రి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేసినంటే విజయం పొంది ఆ విజయం మన చేతికి ఇచ్చు అందుకే ఆభజనం కూడా ఇందులోనే ఉంటుంది ఎందుకు మన తండ్రి ఈ లోకానికి వచ్చినడం ఆయన శరీరము ఆయన రక్తము తాగినప్పుడు ఇక్కడ ఉంటుంది మనకు ఫిఫ్టీ త్రీలో చూడండి కావున ఏజు ఇట్లా మీరు మంచి కుమారుని చరణము తిని ఆయన రక్తం తాగుతేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అంటే కేవలం దేవుని యొక్క శరీరము దేవుని యొక్క వలలో పాల్గొనితేనైనా మీరు మీరు మీలో మీరు జీవించిన గలవారు కారు అన్నట్టు అంటే ఎట్లా మనం జీవించగలుగుతాం అనంటే వాక్యం చేస్తున్నా జీవించగలుగుతాము కానీ దానికంటే ముందు చూసుకుంటే ఏ శ్రీ మనం బ్యాప్తిజం పొందాలి పొందిన తర్వాతకు ఆ దంతా మనం బలలో పాల్గొంటాము కదా అందుకే ఆయన ఫిఫ్టీ ఫోర్లు నా శరీరము తిన్న రక్తము త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు అంత నేను వారిని లేపేదెను నిజమే కదా మరి అంత దినంలో లేపేదను అనంటే మరి ఏ చుకృష్ణ నా మూమ్ పొంది మనం లేచినప్పుడు అంటే పాతదంత గతించిపోయి సమస్తం వాళ్ళు కొత్తగా మారడము అంటే వాళ్ళు శరీరకరమైన లైఫ్ అనేది క్లోజ్ అయిపోయి బ్యాక్ అయిపోయి న్యూ లైఫ్ అనేది ముందుకు వస్తుంది అంటే వాళ్ళ ఆత్మీయమైన జీవితం ముందుకు వస్తుంది అంటే శరిగ్ రకంగా వాళ్ళు చనిపోయి ఆత్మీయంగా వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి నిత్య వాళ్ళలో ఉంటుంది ఆ టైంలోనే కదా దిగుడు వాళ్ళని లేపుతుంది అంటే అంత లాస్ట్ డ్రైస్ లో ఇప్పు అన్ని అంటే ఈ కాలం వరకు రకరకాల బొదల చేత ఎంతో మంది డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో తీసుకుంటున్నారు బాప్తిజం కానీ మన తండ్రి ఇచ్చిందైతే ఒకటే ఏదైనా ఏ చుక్రిస్తున్న మనం అన్ని పొందుకుంటున్నాము మరి ఇది కూడా అంతే ఏజ్ ప్లస్ అమౌంట్లుగా పొందిన వారికి మాత్రమే దేవుడు ఆయన జీవం ఇస్తాడు ఆయన అలాంటి వారైనే దేవుడు లేపుతా అని అంటున్నాడు అంటే లేపడం అనంటే చనిపోయిన వారిని చనిపోయిన వారిని లేపడము ఎలాంటి అంటే చనిపోయిన వారు అంటే శరీరకరంగా చనిపోవడం ఆత్మీయంగా లేవడము శరీర రకంగా మనకున్న ప్రతి ఒక్క ఇంకా ఏమైనా కోరికలు ఆశలు అవధి ఉంటుంటాయి సో అవన్నీ అవాయిడ్ చేసుకుంటే దేవుని యొక్క ఇచ్చిన జీవ ఆహారము మనము తీసుకున్నప్పుడే మనలో అవన్నీ నెలగబడిపోతాయి అంటే ఆ శరీరంకున్న ప్రతి ఒక్క ఆశలు దూరం అయిపోతాయి అట్లా మనము ఆయన సన్నిధిలో ఉండగలుగుతాము అంటే ఈ శరీరం మాట విన్నంత వరకు మనము ఇంకా పాపంలోనే ఉంటాము అందుకే ఆయన అంటున్న వ్యూహం తర్వాత వన్ లో నుంచి వరకు మనం చూసుకుంటే అందుకే ఈ పాపమైన శరీరము ఇవన్నిటిని మనం దూరం చేసుకుంటే ఇంకా ఆయన ఇచ్చిన శరీరమే కానీ ఆయన రక్తమే కానీ మనం వెళ్ళప్పుడు తీసుకున్నప్పుడు బళ్ళలో మనం పాల్పొందినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం దేవమ్మ ప్రతి పాపాన్ని శాపాన్ని తొలగించు దేవాన్ని ఈ రోజు తప్పు చేసినా నేను క్షమించుకోబా అని మనం అడుగుతాము అడిగినప్పుడు ఆయన సన్నిధిలో ఒప్పుకొని దాన్ని వదిలేసినాక ఇంకా దాన్ని మనం వెంబడించాం ఇంకా అది దూరం చేసుకుంటుంటాం అన్నమాట అట్లని దేవుడు కూడా అట్లా మనకి ఇచ్చున్నా అనమాట చూడండి ప్రతి తప్పు తప్పు ఉంటా ఎవరి జరుగుతూనే ఉంటాయి కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆహారం మన హృదయంలో ఉంటుందో మనం ఆ తప్పులో పడకుండా ఉంటాము ఆయన మనం గైడ్ చేస్తూ ఉంటారన్నమాట దేవుడు అందుకే వెళ్ళినప్పుడు ఆయనతోటే మనం ఉండగలుగుతాము ఎట్లా ఆయన ఇచ్చిన జీవ ఆహారం ఏదైతే ఉందో ఆయన ఇచ్చిన సత్యమైన బర్డ్ మనం తిన్నప్పుడు ఆ సత్యం మనలో ఉన్నంత మనము ఎలాంటి పాపంలో పడము ఇంకా అబద్ధము ఎవ్రీథింగ్ ఉంటే డెఫినెట్ గా పడిపోతుంటాము అందుకే ఆయన అంటున్నాడు నా శరీరం తిన్నా నా రక్తము త్రాగిన నా ఎందు నా ఎందు నేను వాణి నిలిచి ఉండెను అంటే చూడండి ఆయన రక్తం త్రాగినప్పుడే కానీ ఆయన శరీరం తిన్నప్పుడే కానీ మనము ఒక్కసారి ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాక మళ్ళీ నెక్స్ట్ తప్పు చేయకుండా జాగ్రత్త పడాల దేవుడప్పుడు మన ఎందుంటారు మనము ఆయన ఎందుంటము అంటే మన మధ్యలో దేవుడు సహవాసం అనేది ఉంటుంది ఆయన గైడెన్స్ అనేది మనకు ఉంటది అందుకే కదా దేవుడికి చెప్తున్నాడు లాస్ట్ కి ఇక్కడ ఫిఫ్టీ ఎయిత్ వచ్చినంలోనే అంటున్నానమాట ఇప్పుడు పల్లోకం నుండి దిగి వచ్చిన ఆహారము మన్నా తిని ఉన్నారు చనిపోయినట్లు కాదు కానీ ఇక్కడ ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవం ఇచ్చిందని నిత్యంగా మీతో చెప్పుచున్నాను మరి దేవుడు డెఫినెట్ గా అని చెప్తున్నాడు జీవం గల దేవుడు కాబట్టి ఆయనని జీవ ఆహారము ఏచిపోవడమే కాబట్టి ఆయనని మనం అనుసరించి నడుచుకుంటే ఇంకా ఎల్లప్పుడూ మనకు చావనేది ఉండదు ఇప్పుడు ఈ లాస్ట్ డేసెస్లలో కూడా ఈ అంత కూడా ఎన్నో తెగులు వచ్చి ఎంతో మంది వెళ్ళిపోతున్నారు రకరకాల రోగుల చేత అనేకులు బాధపడుతున్నారు మళ్ళీ ఇలాంటి వారి కోసం మనం ప్రార్థించాలా అందుకే ఆయన అంటున్నాడు రెండు ఆజ్ఞలు పాటించమంటున్నాడు ఒకటి ప్రేమ ఒకటి పూర్ణ మనసుతోటి పూర్ణాత్మతోటి పూర్ణ శక్తితోటి అనేది మనము ప్రార్థన చేయాలా స్ట్రెంత్ ఇంపార్టెంటే సోల్ ఇంపార్టెంటే మన మైండ్ కూడా ఇంపార్టెంట్ అనమాట అందుకే హార్ట్ సోల్ అండ్ స్ట్రెంగ్త్ మళ్ళీ మైండ్ ఇవన్నీ టెంపరేషన్ అన్ని ఈక్వల్ గా ఉండి ఆయన సన్నిధిలో మూడపెట్టాలా మన పొరుగు ప్రేమించిన వారి ఉండాల ఈ ప్రేమ చూపిస్తే డెఫినెట్ మనము ఆయన ఆజ్ఞం గాయపడిన వారేమే పరిశుధుడ పరిశుధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు నాయన స్తోత్రంలో తండ్రి గడిచిన కాలమంతా ప్రభా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రంలో తండ్రి నీ కంటిపాప కాచి కాపాడి తండ్రి నీ రెక్కలకి నీడలో నాయన మమ్మల్ని భద్రపరుచుతూ నాయన మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఎస్ నీకే యుగ యుగములకు కలుగునుగాక హలే తండ్రి ప్రభా నాయన తండ్రి అవును ప్రభా పరలోకం నుండి దిగి జీవాహారం మీరే ప్రభా నాయన కాబట్టి ప్రభా ఆహారం భుజించిన వాడు నాయన తండ్రి చావనే చావడని నువ్వు చెప్పినావు ప్రభా కాబట్టి ప్రభా తండ్రి ప్రభా కాబట్టి ఆ పరిచయాలు శాస్త్రులు ప్రభా నాయన వాళ్ళకి అది అర్థం కాకనే ప్రభా నాయన వాళ్ళ కాఠిన్యాన్ని బట్టి హృదయాన్ని బట్టి ప్రభ ఎందుకంటే శరీర సంబంధాలు శరీరానుసారంగానే నడుచుకుంటారు శరీర సంబంధంగానే ఆలోచిస్తారు శరీర సంబంధంగానే చూస్తారు కాబట్టి ఆ పరిశైలు శాస్త్రులు ప్రభ ఆ రీతిగా మూర్ఖంగా ఉన్నారు ప్రభ ఈరోజు క్రైస్తవ సంఘంలో కూడా జరుగుతుంది అదే ప్రభ నాయన తండ్రి ఆయన ఆత్మలో ఎవరు నాయన ఆత్మను పరిశీలించలేకపోతున్నారు ఆత్మలో ఎవరు ఏందని కనిపెట్టలేకపోతున్నారు ఆ రీతిగా ఎవరు నడుచుకోవట్లేదు ప్రభ కాబట్టి ప్రభ మీరు మాట్లాడినారు వాక్యం ద్వారా ప్రభ కాబట్టి ప్రతి దినం సన్నిధికి వస్తున్నాము ప్రతి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా మీ యొక్క ఆ పరలోకం నుండి వచ్చిన జీవాహారం మీరే ప్రభ ఈ వాక్యమే మీరు కాబట్టి ఆ వాక్యం మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నారు ప్రభా నాయన మాకు నీ బలాన్ని శక్తిని అనుగ్రహిస్తున్నారు మీ పట్ల ఏమైనా ఆయాసకరంగా ఉంటే వాటి నుంచి మాకు విడుదల కూడా మీరు నాయన మీ వాక్యం మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా దానిని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభాతండ్రి కాబట్టి ప్రభా నాయన నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నా కబట్టి ప్రభా నాయనా నిన్ను ఎట్లా ప్రేమిస్తున్నామో ప్రభా అదే రీతిగా అనేకులను మేము ప్రేమించాలా మాలో ఎలాంటి వేషధారణ కపటము కానీ ఉండడానికి వీల్లేదు ప్రభాతండ్రి మిమ్మల్ని పోలి నడుచుకొని మీ గుణాతిశయములను బట్టి మేము నడుచుకోవాలా ప్రభా కాబట్టి వాక్యంధార నువ్వు మాట్లాడినావు ప్రభా తండ్రి ఈ లోకంలో ప్రభా నాయన తండ్రి కాబట్టి ప్రభా ఏసు క్రీస్తు నామమును గురించి మేము ప్రకటించాలా ప్రభా ఎందుకంటే ఈరోజు ఆ నామాన్ని ప్రభా అందరూ తృణీకరించినారు ప్రభా తండ్రి క్రీస్తును తృణీకరించినారు ప్రభా తండ్రి కాబట్టి నీ యాజకత్వం ఎవరు ఈ లోకంలో ఆచరించట్లేదు ఎవరు ఆ నామానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఆ నామాన్ని ఘనపరచట్లేదు దాన్ని గొప్ప చేయట్లేదు ప్రచురించట్లేదు కాబట్టి ప్రభ మేము అనేకులకి ఆ నామాన్ని గురించి ప్రకటించాలా అనేకులని ఆ నామంలోకి రక్షణలోకి నడిపించాలా ప్రభ అనేకులకి నీ సువార్తని ప్రకటించాలా ప్రభా తండ్రి కాబట్టి మాకు పని అదే ప్రభా మీ ఉద్దేశం మా పట్ల అదే ప్రభ కాబట్టి ప్రభ మాకు ఎన్ని పనులున్నా కాబట్టి మా ఉద్దేశం మాత్రం అనేకులని నీ సన్నిధికి మేము నడిపించాలా అనేకులను నీ తట్టు త్రిప్పాల ప్రభ కాబట్టి ఆ ఉద్దేశాన్ని మా జీవితంలో మేము సఫలపరచుకొని ప్రభ నీ యొక్క వాక్యానుసారంగా మేము నడుచుకొని అనేకులను ఆ వాక్యానుసారంగా నడుచుకునేలాగా నాయనా తండ్రి అనేకులను నీ తట్టు తిప్పేలాగునా ప్రభ మీరే అభిషేకించండి మీ పరిశుద్ధాత్మ నడిపింపుదై చేయండి నీ వాక్శక్తి అనుగ్రహించి నాయన మేము వెళ్తున్న ప్రతి ప్రదేశాన్ని ప్రభా మేము స్వాధీనపరుచుకోవాలా ప్రభ ఎంతోమంది ఈరోజు చరల్లో బంధకాలలో ఉన్న వాళ్ళందరికీ ఆ చరల నుంచి ఆ బంధకాల నుంచి విడుదలిచ్చి నాయన మేము వాళ్ళందరినీ ప్రభా స్వాధీనపరుచుకొని నీ తట్టు తిప్పాలా ప్రభ ప్రతి అపవాది వేసిన సంఖ్యలన్నిటినీ బద్దలు చేయాల ప్రభావ వాడి రాజ్యాన్ని కూల్చి నాయన మేము విజయ పతాకం ఎగరవేయాలా ప్రభ కాబట్టి మీరే నాయన యుద్ధము చేసే దేవుడో ప్రభ మా పక్షంలో ఉండగా మీరు మా పక్షంలో ఉన్నారు కాబట్టి మాకు ఇంకా ఎవరు విరోధి లేడు ప్రభా కాబట్టి ధైర్యంగా మేము నాయన నీ పట్ల విశ్వాసం కనపరుస్తూ వైపు చూస్తూనే ముందుకు పోయి మా ఎదుట ఉంచిన ఈ పందెంలో నాయన మేము గెలిచిని దగ్గరికి వచ్చేలాగున మీరేం నడిపించమని వాక్యం ద్వారా మాతో మాట్లాడినా ప్రభా ఈ వాక్యాన్ని ప్రకారంగా నాలో ఏమైనా ఆయస్కరంగా ఈ వాక్యమే శుద్ధీకరించి నన్ను పరిశుద్ధపరిచి నేను ఈ వాక్యమైన హృదయంలో నాటబడి అది ఫలించేలాగునా మీరే దీవించి ఆశ్రవదించి మీరు అక్కడికి నన్ను సిద్ధపరచుకొని అనేకలో నేను సిద్ధపరిచేలాగునా అలాంటి కృప వెంబడి కృప నాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ స్తోత్రం ప్రభా పరిషిద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపన్న మహనతుల తండ్రి మహిమ సరూప దేవ కృప మహిళానికి స్థితులు స్తోత్రమేనా గొప్ప దేవానికి వందం అర్పించుకోవడమేనా ఇవి గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకున్నారని మమ్మల్ని సజీవ్ లగ్గులో నిలబెట్టుకున్నారు ప్రభా దీవారాతులు ఉమ్మడి కాచి నా ప్రభావ నీకే వనాలు అర్పించకుంటున్నాయి ఇక చూడక ఎంతో మంది ప్రవ్వా అయినా లేరు మీరు మమ్మల్ని సజీవ పెట్టుకున్నారు నేను స్థితించలాగన నేను గణపరచలాగనా మీకు స్వరం ఈగనా ఇచ్చిన దండతను నీకు వర్ణాలు ఇస్తాయా నీకే స్థుతులు స్తోతలు అర్పించకుంటున్నాయినా సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగంలో కలుగునీహళీయ మధ్య కనసమయ్య మీ వాకించారు మమ్మల్ని ఎంతగానో బలపరిచిన గొప్ప దేవన తండ్రి యూదులకు ప్రభావ అక్కడ ప్రతి శిష్యులు కూడా ఎవరు కూడా ప్రభావ మీరు చెప్పినావు ఒక మాటలో అర్థం కాని స్థితులు ఉన్నారు ప్రభా ఈ రోజు క్రైస్తవ సంఘం ఆ రీతిని ఉంది ఎందుకంటే ప్రభా ఆత్మీయమైన విధానాలు సంఘాలు బోధించలేదు ప్రభావిశ్వాసునైనా ఆ రీతిని ఉంది ప్రభు లోకం అందుకే ప్రభావ మీరు మాట్లాడే ప్రతి మాట అది పర్లకు సంబంధమైన భాష ప్రభా అది మనుషులు గ్రహించని స్థితిలో ఉండగా ప్రవ్వా వాళ్ళ ఆత్మీ నేతలు నిప్పండి ప్రభావ నైనా మీరు మాట్లాడే ప్రతి మాట ప్రభావ అనేకులు ఆశ్చర్యపడ్డారు ప్రవ్వా ఎందుకంటే అది ఈ లోకం సంబంధించిన మాట కాదు ప్రభావ అది పై నుంచి పరలోకం నుంచి వచ్చిన భాష పరలోక సంబంధమైన మాటలు ప్రభావ జీవవాక్యం అది కాబట్టి ప్రవ్వా ప్రవక్తలు సైతం ప్రభా అయినా యాజకులు ప్రవ నైనా ధర్మశాస్త్రం ధ్యానించిన వాళ్ళు అది అర్థం చేసుకునే స్థితులు ఉన్నారు ప్రభావ మీరే జీవాహారం అని మీరే దేవుడు అని గ్రహించని స్థితిలో ఉన్నారు ఈ లోకం అంతా ఆరాధ్యంగా ఉంది ప్రభావ వాళ్ళ ఆత్మనీయతలు తెరవబడాలా ప్రభ నైనా ఏసయ్యా మీరే జీవాహారం ప్రవ్వా మీరే మాకు ఆహారం నైనా నైనా ఏసు ప్రభావ మీ వాక్యమే మాకు జీవం కలుగేసేది ప్రభ నైనా ఏసయ్యా నీకు అన్నాను చెల్లిస్తున్నాం కాబట్టి ఆ జీవాన్ని ప్రభావ మనుషుల్లో మేము నింపాలా ఆ ఆహారం మేము మనుషులకు మేము పంచాలా ఆ సత్యాన్ని గ్రహించలాగి ఓ ప్రభ నేను శుద్ధించే బిడ్డగా తయారు చేయండి ఏ రీతిగా ప్రభావ క్రైస్తవ సంఘానికి ప్రభావ యొక్క విషయాలు మేము బోధించాలో మాకు ఆ జ్ఞానం వివేచను మాకు మీరు ఎంతో ప్రేమతో బోధించినారు ఉపదేశించినైనా మనుషులకు అర్థమేలాగన కాబట్టి మీ వల్ల మేము ఉపదేశించాలా మీ వాక్యం అధిక ప్రభ శక్తి కలిగింది ప్రవ అంటే పవర్ ప్రభావ తాన్ని మేము వాక్యం ప్రకటించినప్పుడు ప్రభావ అనేక జీవితాలలో కార్యసిద్ధి కలుగజేయాల ప్రభావ ఆ రీతి మమ్మల్ని తయారు మీకు పశుదాత్మ అభిషేకం దేవుడి మమ్మల్ని బలపరచండి ఈ వాక్యం ప్రకారంగా మేము ప్రవర్తించాలా మేము ముందుకు వెళ్ళిపోవాలా ప్రభావ అనేకులు ప్రభావ మీ శిష్యులుగా చేయాలా మీకు బహు సమీపం ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ అనేకుల ఆత్మీయ జీవితంలోకి మేము తీసుకొని రావాలా నేను ఇంకా వాళ్ళు శరీరంగానే ఉన్నారు ప్రభావ కాబట్టి నేను వాళ్ళందరినీ ప్రభావ ఆత్మీయ ప్రపంచంలోకి నేను తీసుకొని రావాలా ప్రభావా ఆ భారాన్ని మీరు మాకు అనుగ్రహించిన అందుకే అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు మా జీవిత ఉద్దేశం ఏందో ఈ లోకంలో ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చినారు మీరు లోకంలోకి ఎందుకు వచ్చినారు ప్రభావ మేము కూడా అందుకే వచ్చినాం ఈ లోకంలోకైనా మీరు చిత్తాన్ని నెరవేర్చిన తండ్రి చిత్తాన్ని మీరు లోకంలో కుమారుడు వచ్చి కాబట్టి మీ కుమారులైన మేము కూడా ప్రవ్వా మీ చిత్తాన్ని మేము నెరవేర్చాలా ఆయనది నేను చేయవాటి ఎక్కువ చేస్తున్నారు ప్రభావ కాబట్టి ప్రవ్వా నేను తండ్రి ఎదుటికి వెళ్తున్నాను నా క్రియలు చేయవాడు ఓ ప్రభ నాకంటే ఎక్కువ క్రియలు చేస్తాను మీరు అన్నారు ప్రవ్వ నిశ్చయంగా మీతో చెప్తున్నా కాబట్టి ప్రవ్వ నేను మీ కొరకు ఉన్నతమైన క్రియలు మేము చేయాలా ఉన్నతమైన వాటిని మేము చేయాలా ప్రభా ఏసు క్రీస్తు నామం మహిమార్థమే మేము ఆ నామం ప్రభావ మనుషులు ప్రభావ ఎవరు తనకి ధైర్యంగా ప్రకటించని స్థితిలో మాకు ఆ ధైర్యాన్ని మీరు మాకు తండ్రి అపోస్తులు ప్రభావ ఆ రీతిగా ప్రకటించి భూ తల్ల కింద చేసినారు నాయన ఏసుక్రీస్తు నామం మొదటి శతాబ్దంలో ప్రభా ఈ చివరి కాలంలో కూడా అనేక ప్రాంతాల్లో మీ వాక్యాన్ని ఏసుక్రీస్తు నామాన్ని ప్రకటించాలా ఆ నామంలోని రక్షణ ఉందని మనుషులకు వెలుగెత్తి చెప్పాలా ప్రవ్వ సత్యం మేము ప్రభా నైనా ప్రభా తెలుసుకుని అనేకులు మీకు మీరు ప్రవేశించేలాగా మేము తయారు చేయాలంటే ద్వార పాలకులు మమ్మల్ని చేయండి అలాంటి అభిషేకం దయచేసి బలపరిచి నడిపించండి వాక్యం ద్వారా మాట్లాడడం మీ జీవాహారాన్ని ప్రతి మేము పొందుకోవాలా ప్రతి దినం మీ వాక్యంతో మేము నింపబడాలా ప్రభావ మా హృదయంలో నింపుకోవాలా మీ నూతనమైన పర్శుభాత్మని నడిపింపు ప్రతి దినం మాకు అనుగ్రహించడం మా తలంపులు మా ఆలోచన సమస్త మీకు సమర్పించుకోవడమేనా మీ ఆదరణ పెట్టుకొని మీరు నడిపించండి దుష్టుడు తలంపులతో కూడా మోసగిస్తాడు కాబట్టి వాడు ఎక్కడో పనిచేయడు ప్రభావ మనుషుల్లోనే పనిచేస్తాడు తలంపులోన ప్రతి దాంట్లో పనిచేస్తాడు ప్రభావ ఉదయం వాటిని గ్రహించాలా వాటికి చోటు ఇవ్వకుండా ప్రభావ మీ తలం చోటించి మీ ఆత్మతో మీరు అభిషేకం మాకు కలిగించి నడిపించండి మీ వాక్యం చేత మాతో మాట్లాడినందుకే నీకు వందా ప్రభ నీకే స్థితి తొలి సోతలు వైరస్ పరిమితం స్వస్థపరిచండి ప్రదర్శిస్తాను అందరూ మీరు ఆశ్రయించండి నూతన అభిషేకం దండి మా సేవా జీవితంలో అందరి జీవితంలో మీరు ఫల ఫలితం దండి ప్రభావ ఈ వాక్యం ఆరుదైనా సరిచేసి మీ వాక్యం ప్రకారం మేము ప్రవర్తించాలా మీ జీవాహారాన్ని ప్రభావ మేము అనేకులకి ఇవ్వాలా ఓ ప్రభావ మంచి గృహ నిరోకలాగా మేము ఉండాలా ఓ ప్రభాని అనేకులు మీ ఆహారాన్ని మేము పంచిపెట్టాలా శక్త్యాన్ని మేము ప్రకటించాలా ధైర్యంగా ప్రభ అతండి ఆ రీతి చేసి మాములు ఇంకేమైనా బలహీత నుండి కొట్టివేసి ప్రవ మ మమ్మల్ని సరి చేయండి మీ సంపూర్ణత సరళత పరిశుద్ధులు నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకొని రాక సిద్ధపచ్చుకోమని ప్రార్థిష్టం అయినైనా చంద్రశేఖర ముట్టని మంచి ఆనంద ఇచ్చేయండి బలపరచండి నైనా ఎస్ఐ కుటుంబ చుట్టూ అగ్ని కంచే నైనా ఉద్యోగ స్థలంలో మీ తోడు ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రవ్వ కుటుంబ చుట్టూ మీకు కంచేసి నూతనంగా అభిషేకించి మీ సేవలు ఇంకా బలంగా వాడుకుని మంచి ఆనంద ఇచ్చండి ప్రతి అనారోగ్యం కొట్టివేయండి ప్రవ నా దేవీకృష్ శాంతి సమాధానం కుటుంబాన్ని దయచేయండి ఇద్దరు పిల్లలు భవిష్యత్తు మీద దీవించండి అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరి సత్యంలో రావాలా మా కుటుంబాలు మా పిల్లలను కూడా సత్యం మీరు తీసుకొని రావాలా ముఖమాట పడకుండా సిగ్గుపడకుండా ప్రేమతో వరకు ఈ వాక్యం ప్రకటించి మీకు ఎంత నడిపించాలా ఆ రీతి తయారు చేసి మీరు ఆకు సిద్ధపరచుకోండి వాక్యం చేతి మనతో మాట్లాడండి కేబీపీ గ్రూప్ను ప్రదర్శిస్తాను అందరూ ఆశ్రయించి బలపరిచి నేను ఆమెను మేము ఈ శ్రమల కాలంలో మేము ప్రతి క్షణం మేము సహాయపడండి ఏ బలహీనలో కానీ అపవదసే పది చిక్కులు పడే సమస్యలు మేము పడకుండా ప్రవ్వా మిమ్మల్ని చూస్తే మేము ముందుకు సాగిపోవాలా అలాంటి బలమైన సాధనంగా మమ్మల్ని నడిపించి మీ నామానికి మేము తెచ్చుకొని మీ రాకులతో మనందరినీ సిద్ధపచ్చుకోమని ఏసు క్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థన తండ్రి ఆమెన్ అల్లుడిసీ మొదటి వరకు కాపడానికి వందయా మీ యొక్క ఆత్మలో నింప ప్రభువాళ్ళ వాళ్ళ కాపాడ ప్రభువా సిస్టర్స్ మీ కాపాడ ప్రభువా మీ ఒక ఆత్మలో నింప ప్రభువా మీ యొక్క మీరే గొప్ప తెలుగు ప్రభువా మీరే సత్యం ప్రభువా నింపు ప్రభువాల్ కింద సర్వశక్తి మంత్రుల సర్వ అధికారికి వదేసీ ప్రభా మరి జీవ ఆహారం మీరే కాబట్టి ప్రభా ఎలా వేల ప్రభా మీరు మరి ఉద్యమం నివసించండి ప్రభా యొక్క వాక్యాల ప్రభా మేము చదువుతున్నా ప్రభా ఇంకా గురమైన మర్మాలు మాకు బాధపడండి ప్రభా మాకు తెలియచేయండి ప్రభా ఇంకా మేము సత్యంలో కుక్తులకు ఇంకా లోతులకు మేము వెళ్ళాలా ప్రభా మమ్మల్ని ఏసా ఈ యొక్క వెలుగు కోసం ప్రభా అనేకులకు మేము ప్రకటించే వారిలాగా ఉండాల తండ్రి దేవాయసీ ప్రభా ఈ యొక్క వెలుగు ప్రభా ఈ లోకానికి మేము ప్రకటించాల కానీ ప్రభా ఇంకా లోకం గుడ్డితనంగానే ఉంది ప్రభా దేవాయ ప్రభ వాలంకలం తిరగడానికి ప్రభా నువ్వు ఏర్పరచున్నావు ఆ చిన్న గుంట ప్రభా వారి సన్నిధికి వారు అక్కడ ఉన్నారు కాబట్టి ప్రభా అలాంటి వారి దగ్గర ప్రభా నీ యొక్క సన్నిధి నీ ప్రభా ఏసియా నీకేస్తే వంద పరిశుభ్ర సర్వ శక్తి మంత్రానికి మందురాలు దేవా ఇంచు ప్రభా ప్రతి ఒక్క బిడ పొంది రక్షణలోకి రావాలా ప్రభా ప్రతి ఒక్క బిడ ప్రభా మరి ఈచుకు సునామం ప్రభా తీసం పొందాల ప్రభా ఈచు పొందాలా ప్రభా దేవ ప్రతి ఒక్క బిడ మారు తండ్రి అనేకల యొక్క యొక్క సత్యం ప్రకటించాలా దేవాచు ప్రభా ఎన్నో ఉన్నాయి ప్రభా మరి బీడని భూమిలో ప్రభా వాటిని అన్నింటినీ దున్నాలంటే ప్రభాని యొక్క శక్తిని యొక్క బలము మాకు కావాలా ప్రభా దేవా ఏజు ప్రభా నీ యొక్క బలము యొక్క శక్తి ప్రభావ మాకు నూతనగా దాని ప్రభావ నీ యొక్క సౌకర్యం నీకేమలుతండి దేవా ఏజు ప్రభా ప్రతి ఒక్క కూడా ప్రభా మీరు మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నందుకు నీకు వందన అడుగుతండి దేవ ప్రతి నుంచి మీరు కాపాడినందుకు నీకు వందన అడుగుతండి దేవా వ్యాక్సిన్ నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభా దేవా కరువు కాలం నుంచి ప్రభా ఎంతో మంది జనాలు మరి తెలియలేక లేక బాధపడుతున్న ప్రభా మరి బయట ప్రభా వారికి ఫుడ్ ప్రొవైడ్ చేయండి ప్రభా అలాంటి వారికి ఆదరించండి ప్రభా నీ యొక్క రక్షణ మార్గం వరకు చూపించని ప్రభా నీకేస్తాం నీకు ఎందుకండి ప్రతి ఒక్క దేశాల మధ్యలో శాంతి సమాధానం అనేక ఇచ్చని ప్రభా దేవా ప్రభా మళ్ళీ ఎన్నో గోరలు జరగబోతున్నాయి కాబట్టి ప్రభా వాటి నుంచి మీరు తప్పించని ప్రభావ ప్రతి ఒక్క కీర నుంచి తప్పించి ప్రతి ఒక్క ప్రజల మీద కాపాడని ప్రభ రక్షించని దేవా ఏ ఆత్మ నశించుకోవడం నీకు ఇష్టం లేదు ప్రభా మరి ప్రతి ఆత్మ ప్రభ నీ సన్నిధికి రావాలా మరి నీకే మూట ప్రభా వాళ్ళ ప్రతి ఒక్క ఆత్మని ప్రభా దుష్కరించి వారిని కాపాడండి ప్రభా నీ క్రస్ అవుతాం నీకే ఉన్నాదండి దేవాయచు ప్రభావ నువ్వు ప్రభా మేము గైకునే నడుచుకోవాలి ప్రభా దేవా దానికి మీ యొక్క శక్తి కావాల ప్రభా యొక్క సాయం మాకు కావాల ప్రభావ నడిపించిన ప్రభా నీక స్ నీకే ఉన్నాదండి దేవాయచు యొక్క మాకు తోడించిన ప్రభావ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించి ఆశ్రయించేది నింపడిన ప్రభా ప్రతి ఒక్క రధ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించేది ఇంకా రాని వాళ్ళంటే ప్రభావ వాళ్ళని నడిపించడం ప్రభా ఇంకా నీ యొక్క సత్యము ఇంకా వాళ్ళు తెలుసుకొని ప్రభా అనేకుల వాళ్ళతో ప్రకటించేలాగా ప్రభ వాళ్ళు కూడా రావాలి ప్రభ మరి ప్రతి ఒక్క బిడకు మరి మీరే దర్శించి మాట్లాడి మరి ప్రతి ఒక్క బిడకు ప్రభాని యొక్క పరిషత్ గుంకులో సీల్ చేసుకోమని ఏ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమె పక్షుతుల వారి తండ్రి ఇస్రాయల్ గొప్ప దేవ మీకు కృతజ్ఞతలైనా ప్రభావ ఇంతవరకు మా మీరు మాతో పాటు మాట్లాడి మాలో బలపరిచినందుకు మీకు ఇంత వందనాలు ప్రభావ మీ యొక్క కృపలో మరోసారి మా జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలనైనా నీతి సత్యని ఏ రీతిగా మేము ప్రకటించాలి ఏ రీతిగా యథార్థతతో పక్షుతతో సేవ చేయాలనేది మీరు జ్ఞాపకం చేస్తున్నారు ముఖ్యంగా ప్రభావ వీరి నోట ఎటువంటి అబద్ధం లేదు వీరు అనిందిలో అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే తను మన ప్రకటన గ్రంథంలో మరి మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి మంది ఏ రీతికి ఉంటారు కాబట్టి నేను ప్రతి దశలో తను మళ్ళీ అబద్ధం నుంచి మేము విడదల పొందేలాగిన పరిశుద్ధంగా జీవించలాగన సత్యాన్ని అన్వేషణి చేస్తూ తండ్రి సత్యాన్ని ప్రకటించి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాను ముఖ్యంగా తండ్రి రాబోయే బహు భయంకరమైన దినాలు దుర్దినాల నుంచి మీరు మాకు కాబట్టి కానీ ప్రతి దశలో ప్రతి దానిలో మీరు మమ్మల్ని ఎందుకంటే అతను నన్ను ప్రేమించను కాబట్టి నేను అతన్ని తప్పించదన్నమా నేను తప్పించి నడిపించి మహిమనందమని ప్రార్థిస్తున్నాను నిండు మనస్తూ ప్రేమించాలా అదే రీతిగా మీకు సేవ చేయాలనే ప్రకటించాలా అటువంటి సేవా జీవితాన్ని ప్రతి బ్రదర్ సిస్టర్స్ చిన్న పిల్లలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం గొప్ప సేవకులను తయారు చేసుకోవాలంలో అటువంటి భాగ్యాన్ని మాకు అనుకరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క మళ్ళీ కృపలో మరోసారి వాళ్ళు జ్ఞాపకం నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సోమవారం కావచ్చు కాపాడి సురక్షిత గింటర్ చేర్చమని పక్షిస్తున్నాం తండ్రి మన ప్రభు ఏసు కృస్తుక కృపా సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తో ఎన్నుగాక ఆ మెయిన్ ప్రైజ్ లాట్ అందరికి